తర్వాత ఇంకా ఇంకా ఎలాగంటే వేదానుసారి మనువచన విరుద్ధ వేదము అనుసరించి మాట్లాడిన మను మొదలైనటువంటి స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా జరుగుతుంది ఇది ఒకటి ఒక విరోధం అది ఆత్మభేద కల్పన ఇంకొకటి కూడా ఉంది అదేవిటి నా స్వతంత్ర ప్రకృతి కల్పనైవా స్వతంత్ర ప్రకృతి ప్రకృతి అంటే ప్రధానం ఈశ్వరుణ్ణి పక్కన పెట్టేసి ఈ జడమైన ప్రధానమే తనంత తానుగా జగత్తును సృష్టిస్తుంది అని కల్పించి వచ్చేది అది కాదు ఆయన చూసిన పెద్ద దోషం ఆత్మభేద కల్పన రెండవ పెద్ద దోషము ఇన్ని రెండు ప్రధానమైన దోషములు ఆ తంత్రంలో ఇంకొంటే ఆ తంత్రము వేద విరుద్ధము కనుక దాన్ని తిరస్కరించడానికి వేదశీ నిరపేక్షం స్వాధే ప్రామాణ్యంపవిషయే అంటే ఇప్పుడు కపిలుడు చెప్పిన స్మృతి వేద జ్ఞానానికి విరుద్ధముగా ఉన్నది రెండు అంశములలో కనుక దాన్ని తిరస్కరించడం అయింది మరి వేదజ్ఞానమును స్వీకరించటానికి ఏది మూలం కపిలుడు చెప్పిన దాన్ని వేద జ్ఞానంతో పోల్చి మీరు తిరస్కరించారు వేద జ్ఞానాన్ని స్వీకరించాలంటే దాన్ని దేనితో పోల్చి స్వీకరిస్తారు దానికి బేసిస్ ఏమిటి దాన్ని కూడా మీరు ఏదో ఒక మెహలిన్ తోటి పోలిచి స్వీకరించాలి అంటే చూడాలి కపిలుడు చెప్పిన దాన్ని వేదం చెప్పిన దాంతో సరిపోల్చుకుని తిరస్కరిస్తాం అంగీకరించిన కూడా అంగీకరిస్తాం తిరస్కరించి కూడా తిరస్కరిస్తాం కానీ వేదం దగ్గరకు వచ్చేప్పటికీ ఇంకా ఆ విధమైన పొలబద్ధం మరొకటి లేదు ఉన్న నాకు శరం రవేహే ఇవ రూపే ఇప్పుడు ఇది ఉంటుందంటే దీని లోపల ఏముంది అడిగనుకోండి ఏముందంటే నేను చెప్తున్నా దీని లోపల బొంగరం చిన్నపిల్లలు ఆడుకుంటారు బొంగరం బొంగరం ఉన్నది అని నేను చెప్పారనుకో ఇప్పుడు మీరు స్వీకరిస్తారు దాని లోపల బొంగరం ఉన్నది అని అంగీకరిస్తారు ఎందుకంటే నా నా మాట ఉండేటువంటి ఒక ప్రేమతో మీరు అంగీకరిస్తారు ఇప్పుడు దాని లోపల బొంగరం ఉందని ఎలా ప్రమాణము నేను చెప్తున్నాను అనుకుంటే ఇప్పుడు చెప్పండి నా చేతిలోపల బొంగరం ఉన్నదా ఎందుకంటే నేను చెప్తున్నా నేను చెప్తున్నా కదా బొంగరం ఉందని అంటే ఎప్పుడైతే ఇలా మూసామో సూర్య దేని మీద పట్టం లేదు అది ఏదో మీకు కాలపట్టం లేదు అని చెప్పిన మాటని నేను విశ్వసించాల్సినటువంటి ఒక అన్హాపీ పరిస్థితి ఏర్పడింది విశ్వసించే పరిస్థితి అన్హ్యాపీ అని మీరు అనుకోకపోవడం మీకు అదో కలు కదా విశ్వసించడం అన్నది వ్యక్త్యంతరం లేకపోతే విశ్వసించాలి తప్ప ప్రతిదానికి విశ్వసించడం అనవసరం అని మీరు తెలుసుకోవాలి ఇప్పుడు స్వర్గం ఉందండి స్వర్గంలో ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుందండి కథ బాగుంటుందండి అని ఎవడైనా చెప్పాడు అనుకోలేదు సరే విశ్వసిస్తారు ఏమంటాయి ఇప్పుడు ఇక్కడ ఉందండి ఇక్కడ హోటల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ అండి చాలా బాగుందని చెప్తే ఎందుకు విశ్వసించాలి వైద్యులు బిల్లుంటారు వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది ఏమని తెలుస్తుంది అదంతా వేస్ట్ అండి దాంట్లో ఏమీ సాధన లేదు వాళ్ళు మన డబ్బులు లాగేయడం కోసం వైద్యులు ఇచ్చారు తప్ప ఇది ఏమీ లేదని మీకు తెలుస్తుంది ఎందుకు విశ్వసించాలి విశ్వసించాలి కదా కానీ కొంతమంది ఎలా ఉన్నారు విశ్వసించడమే తమ జీవిత ధ్యేయంగా కూర్చున్నారు అది పెద్ద సమస్య సో ఇప్పుడు ఎందుకు విశ్వసించాలి ఇప్పుడు విశ్వసించకూడదు అదే విధంగా వేదము అలాంటి జ్ఞానం అది రూపం దగ్గరకు వచ్చేప్పటికీ ఇది రూపము దీని దగ్గరకు వచ్చేప్పటికీ సూర్య ప్రకాశము ప్రమాణము అంటే అది ఏమిటో మీకు స్పష్టంగా తెలియడంలో సూర్య ప్రకాశము మీకు హెల్ప్ చేస్తుందో అదే విధంగా మీ స్వరూపమును మీకు తెలియకలో వేదము అటువంటి సహాయాన్ని మీకు అందిస్తుంది దీంట్లో విశ్వసించాల్సిన అవసరం ఏమున్నది వేదం చెప్పింది మీరు సరిపోంచి చూసుకుని దానికి ముందు అడుగుడయ్యారే తప్ప దీంట్లో విశ్వసించాల్సిన అవసరం ఏమి లేనే ఎందుకంటే వేదం ఏమని చెప్తోంది నీ స్వరూపము కాదు అని చెప్పింది దీంట్లో విశ్వసించాల్సిన ఏముంది మీరు సరి చూసుకోండి ఒక్కసారి నీ చెట్టు ఎవరు దేహము కాదు అని చెప్తోంది నీ చెట్టు ఎవరు ఇప్పుడు దేహం మారిపోతూ ఉంటుంది మనస్సు మారిపోతూ ఉంటుంది ఈ మారిపోయే వాటికి మూలంలో మారని ఉన్నది అదే నువ్వు అని చెప్పి నేను దీంట్లో విశ్వసించిన ఇది గులాబీ అందువల్ల సూర్యకాతులో అది గులాబీని రూపంగా ప్రకాశిస్తోంది కనుక దీనికోసం యువ లైసన్సీ కళ్ళు మూసుకుని కళ్ళు స్వామి అలా చెప్పారు అని అలా మహిళా ఇలా స్వామిజీ దాంట్లో ఏముందో చెప్పారు అది గులాబీ కాదు బొంగరం ఉందని చెప్పారు కాబట్టి అది వైశ్యుడు లోపం యువరాయిస్ అండ్ అదేవిధంగా మీరు మీ జ్ఞాన నేత్రాన్ని మీరు చూడండి తెలుసుకోండి కాబట్టి లోపము దగ్గరకు వచ్చేటువంటి సూర్యకాంతి ఎలా ప్రమాణమో ఆత్మస్వరూపం దగ్గరకు వచ్చేటువంటి వేదము చేత బోధింపబడిన జ్ఞానం అలాంటి ప్రమాదం అయితే ఇక్కడ దీంట్లో వేద శబ్దానికి అర్థం చెప్పినప్పుడు జాగ్రత్తగా అర్థం చెప్పాలి వచ్చే ప్రకాశము అది అనీక్వి లోకల్ అనాల్విక్స్ అంటే శంకలకు విరోధములకు తావులేని విధంగా మీకు వస్తువుని సిద్ధింపజేస్తుంది ఇది గులాబీ అవునా అనో అయితే ఇది గులాబీ కాదు బొంగరమును అటువంటి శంకకు విరోధమునకు తావులేని విధంగా ఈ సూర్య కాంతి సూర్య ప్రకాశము నీకు విషుని సెటిల్ చేసి పెడుతూ ఉందా అదే విధంగా వేదమని మీరు ఏదైతే అంటారో అది శంకకు విరోధమునకు అంటే ఆపోజిట్ థింకింగ్ కి అవకాశము విధంగా మీకు వస్తు సిద్ధిని కలగజేస్తుంది అది జ్ఞానము రెండు రకములు జ్ఞానజన్య వాక్యములు రెండు రకములు వాక్యం వాక్యం నుంచి జ్ఞానం వస్తుంది కదా జ్ఞానజన్య జ్ఞానబోధకం వాక్యం జ్ఞాన అజన్య జ్ఞాన బోధకం వాక్యం ఇప్పుడు ఇది గులాబీ అన్నా ఇది గులాబీ అని నేను అంటున్నా ఇది గులాబీ అనేది వాక్యం ఇది గులాబీ ఉన్నది అనేది వాక్యం ఆ వాక్యం అంటే మీకు జ్ఞానం కలిగింది ఏమిటా జ్ఞానము ఈ చేతి లోపల గులాబీ ఉన్నది అనేది జ్ఞానం మీకు కలిగింది ఆ జ్ఞానం కలిగిందా మీకు ఆ ఆ జ్ఞానాన్ని కలిగించిన వాక్యం ఏమిటి నేను పలికిన వాక్యం ఇది గులాబీ అనేది పలిక నేను ఈ వాక్యాన్ని పలకడానికి మూలంలో జ్ఞానం ఉంది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది నా లోపల జ్ఞానం ఉంది ఆ జ్ఞానం నుంచి వాక్యం పలికితే ఆ వాక్యాన్ని విని మీకు జ్ఞానం కలిగింది మరి నా లోపల నా చేత ఆ వాక్యాన్ని పలికించిన ఆ జ్ఞానము లోపల అది ఎక్కడి వచ్చింది ప్రత్యక్ష ప్రమాణం నుంచి పుట్టింది కంటితో చూసి తెలుసుకుంటే కాబట్టి ప్రత్యక్ష అనుమాన ప్రమాణములు వాటికి జ్ఞానములు పేరు జ్ఞాన సాధనాలు కాబట్టి ఏది జ్ఞాన సాధనమో దానికే జ్ఞానం పేరు కాబట్టి జ్ఞాన సాధనములైన ప్రత్యక్ష అనుమాన ప్రమాణములను వినియోగించుకుని నేను జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానాన్ని వాక్య రూపంగా ప్రకటిస్తే అది వింటే మీకు జ్ఞానం లభించబట్టి ఇప్పుడు నేను పలికిన వాక్యం ఎటువంటి వాక్యము జ్ఞానజన్య జ్ఞానబోధకం వాక్యం ప్రత్యక్షాది ప్రమాణజన్యమైన జ్ఞానాన్ని బోధించే వాక్యం ఈ వేదవచనం ఉన్నది చూసారా అది జ్ఞానజన్య జ్ఞానబోధక వాక్యం కాదు జ్ఞాన అజన్య జ్ఞానబోధకం వాక్యం అంటే ప్రత్యక్షాది ప్రమాణములతో ఏ జ్ఞానము పుట్టే అవకాశము లేదో అటువంటి జ్ఞానమును వేదవాక్యం బోధిస్తాం ఇప్పుడు ఆత్మ ఒక్కటి దేహేంద్రియాదులు కాదు అనేది ప్రత్యక్ష ప్రమాణం వల్ల తేలిగేవి కాదు ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల వల్ల సిద్ధించే విషయం కాదు అది కేవలము ప్రత్యక్ష అనుమాన ప్రమాణములకు అతీతమైన ఆంతరమైన జ్ఞాన నేత్రం ఏదైతే కలదో ఆ ఆత్మ జ్ఞానస్వరూపం ఆత్మలో అన్ని ప్రకాశిస్తూ ఉంటాయి అటువంటి ఆ సాక్షి చైతన్యమునందు పుట్టిన జ్ఞానం ఆ జ్ఞానానికి మీరు వాగ్ రూపమైన ప్రకటన రూపాన్ని అది వేదవచనం కాబట్టి వేదవచనం అనేది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు స్వానుభవ అనుభవములకు చెందిన వచనము ఒక వ్యక్తి తాను స్వతహగా లోపల అనుభవానికి చేసుకున్న సత్యాన్ని పైకి చెప్పాడు అది వేదవచనం తెలిసింది జ్ఞాన అజన్య జ్ఞాన బోధకం వకనే ఇప్పుడు ఇలా చూసి చూసి చెప్తున్నాను అనుకోండి ఇలా చూసినట్టుంటే జ్ఞానజన్య జ్ఞానబోధకం వాక్యం వస్తుంది అలా కాకుండా కళము స్మి అహమొస్మి ఎక్స్ప్లోర్డ్ అయామ్ సెన్స్ ఆఫ్ అయాంలో కరా అనే దేశభేదము ఉన్నదా అది జ్ఞానజన్య జ్ఞానబోధకం కాదు జ్ఞాన అజన్య జ్ఞానబోధకం కాదు అనుభవం నుంచి వచ్చే వాస్తే అటువంటి గాయత్రి మంత్రం అటువంటిదే గాయత్రీ మంత్రం చుట్టూ అల్లిన తంత్రం మళ్ళీ వీళ్లు కల్పించుకోండి గాయత్రీ మంత్రాన్ని ఫలానా సంపుటం చేసి ఫలానా ముద్రలు పెట్టి పొద్దున్నో పదివేలు సాయంకాలము పదివేలు చేస్తుంది జపిస్తే అలా నెల రోజులు చేస్తే సంతానం లేని వాడికి సంతానం కలుగును అని ఉంది కాకినాడ దగ్గర గాయత్రి పీఠం ఒకటి ఉంది సంతానం లేని వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు గాయత్రి పీఠం ఉంది నేను దాని పరంపర చదివాను దానికి మళ్ళీ ప్రచారం చేస్తారు కదా ఆ ప్రచారంలో ఈ గాయత్రి పీఠంలో ఈ గాయత్రి ఉపాసన ఉంటుంది ఆ ఉపాసన ఎలా ఉంటుందంటే ఈ ముద్రలో ఉండి వేసి ఫలానా విధంగా ఉపాసన చేసినట్లయితే సంతానం కలుగుతుంది దాంతో ఏమవుతుంది సంతానం కావాలనే వాళ్ళు ఉన్నారు చాలా మంది లోకంలో వాళ్ళ సంతానం లేకపోతే ఇది ఇదే బాగుందని అనుకున్న వాళ్ళు తక్కువ సంతానం కావాలి బాలు పెట్టేవాళ్ళు కొంతమంది వాళ్ళందరూ క్యూ పెట్టేసి వెళ్తారు ఆ వాళ్ళు కలిగిన వాడికి కలిగింది లేని వాడికి లేని తర్వాత ఏవైందో స్టాటిస్టిక్స్ ఏమి తీసింది ఎవరి తీసింది ఏముంటుంది ఏదో నడుస్తూ అదంతా సంతరం అది వీళ్ళు కల్పించుకుంటారు అసలేంది ఏమిటంటే తను అతను ఆ అభేదాన్ని అనుభవానికి తెచ్చుకుని ప్రవచించినాడు అది వేదవచనం కాబట్టి వేదవచనం అనేది అవాక్ ఆ వచనము అది సూర్యకాంతి వంటిది సూర్యకాంతిలో రూపాలన్నీ ఎలా కనపడుతూ ఉంటాయో ఆ వేదవచనంలో మీరు మీకు తెలుస్తూ ఉంటారు కాబట్టి ఇంకా వేదవచనానికి వేరే ప్రామాణ్యం అక్కర్లేదు సూర్యకాంతికి వేరే వ్యాలిడేషన్ వేరే అక్కర్లా సూర్యకాంతిలో ఇది గులాబీ అని కనపడింది సూర్యకాంతిని బట్టి ఇది గులాబీ సూర్యకాంతి గొప్పదని ఎలా చెప్పగలవు అనే ప్రశ్న ఉండదు అక్కడతో ఇది అది అలాగే స్వానుభవపూర్వకమైన వచనమే వేదము కాబట్టి దళితే అదిత్యమే కాబట్టి నిరపేక్షం దానికి మరొక అపేక్ష లేని విధంగా ప్రమాణము పురుషవచనా వచసాంతు మూలాంతరాపేక్షం వగ్రుస్మృతి వ్యవహరిత ఇప్పుడు చూడండి మీ స్వరూపమునందు స్వరూపంలో భేదము లేదు అని వేదం చెప్పింది అనుకోండి ఆ వేదం చెప్పిన దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకున్నారనుకోండి ఇది సూర్యకాంతిలో పువ్వును చూసినట్లు అప్పుడు ఇంకా డైరెక్ట్లీ మీ అనుభవము వేదము చేత వ్యాలిడేట్ అయిన అనుభవము అలా కాకుండా మన వాళ్ళు ఏం చేశారంటే పరంపర అని ఒకటి సంప్రదాయమున ఒకటి రెండు పదాలని ప్రవేశపెట్టారు పరంపర సంప్రదాయము అంటే అర్థం ఏంటో ఆత్మ ఏకత్వము నా అనుభవంతో డైరెక్ట్ గా నాకు తెలిసిన విషయం కాదు ఆత్మ ఏకత్వాన్ని మా గురువు చెప్పారు కావచ్చు ఇంకా అంటే ఇంకోహట్ అంటాడు ఆత్మలు అనేకమని మా గురువు గారు చెప్పారు కాబట్టి ఆత్మలు అనేకమని వాడు అంటారు ఇప్పుడు ఏం చేస్తారు వీడు వాడు మేము మధ్యలో దెబ్బలాడుకుంటారు దెబ్బలాడుకుని మెయిన్ నేను ఇద్దరు కూడా బయటకు వచ్చి మెయిన్ నిర్గేమంటే మేము నెగ్గే బిగ్ ఫాయ్ మెయిన్ నేమో అంటే మెయిన్ నిగ్గేమని ఇద్దరు కూడా ప్రచారం చేసుకుంటారు ఇద్దరు దెబ్బలాడతారు వేదిక మీద ఇద్దరు శిష్యులు ఇటువేళ్ల శిష్యులు అటు వాళ్ళ శిష్యులు ఉంటారు ఈ గురువు గారు చెప్పిన కూడా వీళ్ళ శిష్యులందరూ చప్పట్లు కొడతారు ఆ గురువు గారు చెప్పినా కూడా ఆ శిష్యులందరూ చప్పట్లు కొడతారు దిగు కాగిడమే శిష్యాల ఎటువంటి వస్తుంటే చప్పట్లతో సహా ఏమండే గంట అయిపోతుంది గంట అయిన తర్వాత వీళ్ళు తాగిన్ తిని కాఫీ తాగి మొదలు పెట్టారు అదంతా అయిపోతుంది మళ్ళీ ఇంక భోజనం టైం వస్తుంది మళ్ళీ లేకపోతే ఇంకొకప్పు టీ తాగే టైం అవుతుంది అప్పుడు ఇద్దరు కూడా లేట్ చేసి ఇప్పుడు ఎవరు ఎవరి వచ్చిన సత్యం ఏమో ఎందుకు ఎందుకంటే మా గురువు గారు అలా చెప్పాడు నేను వేయడం అంటారు కాదు మా గురువు ఇలా చెప్పాడు వేరంట ఆయన దగ్గరికి మీరు అడిగితే ఆయన స్వర్గస్థుడే ఉంటాడు అప్పటికే వాళ్ళు ఆయన పట్టుకున్నాడు వెళ్ళి వెతికి పట్టుకున్నాడు అడిగారు అంటే ఆయన ఉంటాడో చూసినా మా గురువు గారు ఆ గురువు గారు ఎవరు మా గురువు గారు అంటే అర్థం ఏంటి అంటే ఒక పది తరాలలో ఎవడు స్వంత ఆలోచన లేకుండా ఇంకొకళ్ళు చెప్పిందాన్ని చెప్పుకుంటూ పోవడం అంటే పరంపర సంప్రదాయం ఇది ఎలా ఉంది ఈ పరంపర మీకు నచ్చింద అధ్వానంగా లేనిది ఎవడైనా నేను అనుభవంతో తెలుసుకున్నానని అంతగా అంద దీనికి ఒక శ్లోకం సదాశివ సమాగ అంటే ఆ సదాశివుడికి అనుభవం ఉంది శంకరాచార్య మధ్యమ శంకరాచార్యకి అనుభవం ఉందా లేదా ఏమో మనకు తెలియదు సదాశివుడికైతే ఖాయంగా ఉండి శంకరాచార్యులు సదాశివుడు చెప్పిందే ఆయన చెప్పాడు తప్ప ఆయనకు అనుభవం ఉందా లేదా అని ఇన్ని ప్రశ్నలు నిర్వహించారు అస్మద్చార్య పద్యంత మా గురువు గారికి ఆ శంకరాచార్యులు చెప్పిన పుస్తకంలో చెప్పిన మా గురువు గారి దాకా వచ్చేసి మమ్మల్ని గురించి మీరు అడగనే వద్దు సో అందే గురు అన్న శ్లోకం ఒకటే ఎవరో ఒక ఆయన చేస్తే ఆ తయారు చేస్తే ఈ ఏదో మహామంత్రం మంత్రం కంటే గొప్ప శ్లోకం ఉన్నట్టుగా మనం వాళ్ళు పచ్చేసుకుని దీన్ని పారాయణం చేసేసుకుంటూ నౌస్ కావ్ ఆ శ్లోకం ఇట్స్ మిస్టేక్ కావు ఐ కెనాట్ టచ్ ఐ కెనాట్ క్వశ్చన్ సదాశివ సమాభం శంకర శ్లోకానికి అర్థం ఏంటి ఒరిజినల్ థింకింగ్ ఏదో అది సదాశివుడు చేశాడు ఇంకా తర్వాత ఎవరు చేయలేదు శంకరాచార్యుడు చేయలేదు మా గురువు గారు కూడా చేయలేదు కాబట్టి నేను కూడా ఒరిజినల్ థింకింగ్ ఏమి చేయాలని అనుకోవటం లేదు అది కాదు అర్థం దానికి దాని అర్థం అది కాదా తప్పండి నేను చెప్పండి అవునా కాదు అంబాసిడర్ కార్ టెక్నాలజీ లంబాసిడర్ కార్ టెక్నాలజీ ఫ్రోజన్ ఇంకా ఆ టెక్నాలజీ ఒక్క అంగుళం ముందు కలవడం అక్కడ ఫ్రీస్ అయిపోయిన టెక్నాలజీ ఈజ్ లైక్ ద ఈ లైక్ దా దోవేటివ్ ఇన్స్క్యూటివ్ ఒరిజినల్ క్రియేటివ్ ఈ అసలు చోటే కాబట్టి పురుషులకు వచ్చేస్తా మధ్యలో మీరు మీరు చెప్పాడు వాడు చెప్పారు అని మీరు చెప్పినట్లయితే మా గురువు గారు చెప్పారు అప్పుడు పురుషుడు పురుషులు అంటే గురువు గారు అప్పుడు దానికి మూలాంతరాపేక్ష మీ గురువు గారిని చెప్తే సత్యం అవుతుంది ఆయనకి మూలం ఇంకేదో ఉండు కాదు కాబట్టి శంకరాచార్యే మధ్య చెప్ప చెప్పాల్సి వచ్చిందా ఎవరు చూస్తే ఏ మా గురువు గారు చెప్పారు అస్మదాచార్యం ఒక్కాం అని అనుసిన అన్న ఎందుకంటే అస్మదాచార్యే ఒక పురుషుడైనాడు ఒక వ్యక్తి అయినాడు వ్యక్తి చెప్పింది ఎలా ఒప్పుకోవడం కాబట్టి ఇంకో మూలాన్ని అపేక్షిస్తూ ఉంటాయి కాబట్టి మా గురువు అంటే శంకరాచార్యులని కూడా మనిషి కాబట్టి సదాశివుడు చెప్పారు సదాశివుడు మనిషి కాదు అని అలాగా మీరు మనిషిని తీసేసి మనిషి కాల్ని ప్రతిష్ఠించే వరకు ఇట్ విల్ బి బెగింగ్ ఫర్ వ్యాల్యుడేషన్ అవునండి నేను కొంచెం దాన్ని ఒక రకమైన భాషలో చెప్పాను అక్కడ ఇప్పుడు మీరు చూడండి అక్కడ ఉన్నది పురుష వచన వచిశాంతు మనుషులు చెప్పే మాట అయినట్లయితే ఇంకొక మూలాన్ని మరి ఒక వీడి బుద్ధి కంటే భిన్నమైన మరో మూలాన్ని అపేక్షించి వీళ్ళు చెప్పాల్సి ఉంది చెప్పినప్పుడు ఆ మూలము వేదం అనుకోండి ఆ మూలం వేదం అనుకోండి మనం వింటున్నాం అనుకోండి మధ్యలో పురుషుడనే ఒక లెవెల్ ఎక్స్ట్రా వచ్చిందా లేదా అదే ఆయన అంటారు వక్తృస్మృతి ఈ చెప్పివాడు మధ్యలో ఉన్నాడు వేదము సత్యము నేను వింటున్నాను మధ్యలో ఎవడున్నాడు చెప్పేవాడు ఉన్నాడు చెప్పేవాడు ఉన్నాడా వాడి బుద్ధి ఉన్నదా వాడి బుద్ధి ఆ బుద్ధి అంటే వాడు ఏది తెలుసుకున్నాడో దాన్ని గుర్తు చేసుకుని వీడికి చెప్తున్నారు అని చెతను ఈ విని వాడికి మూలానికి మధ్యలో ఏది అర్థుగా ఉంది చెప్పి యొక్క స్మృతి అర్థుగా ఉంది ఎలాగంటే అరికి తినేప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ తొక్క తీసి చేతితో అది నీ చేతికి నేనంటాను నువ్వు తొక్క చేసి చేతితో కొట్టుకుని నా చేతికిస్తే ఇప్పుడు నోటికి పండుకి మధ్యలో ఎన్ని చేతులు వచ్చాయి రెండు చేతులు సపోజ్ నువ్వు తొక్క తీయకుండా నాకు అప్పుడు నోటికి పండుకి మధ్యలో ఎన్ని చేతులు వచ్చాయి ఒక చేతులు సపోజ్ నేను తొక్కను అలా తీసి చెయ్యి ముట్టుకోకుండా తినాలనుకోండి అప్పుడు పోటీ పోటీ మధ్యలో ఎందుకు ఆ రకంగా తినాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకంటే చెయ్యి పెట్టినప్పుడల్లా బాక్టీరియా ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉన్నది వాతావరణం ఎలా ఉంది కదా ఏం ఏం లేదు ఎక్కడ మంచినీళ్ళు కలగాలిస్తే భయం వేస్తుంది ఏం ఇన్ఫెక్షన్ పట్టుకుంటుందో అని ఎందుకు ఇది నీ ఉన్న చోట తప్పని చోట తప్పదు అలాగే మనిషిని వీళ్ళు కొంచెం స్వామి దగ్గర చూసేవాళ్ళం వీళ్ళు భక్తులు అది చేస్తారు బాటిల్ ఓపెన్ చేసి కప్పులో పోసి పోతారు ఆయనంటారు నువ్వు ఓపెన్ చేయొద్దు కప్పులో పోయద్దు సరే ఓపెన్ నువ్వు ఓపెన్ చేయద్దు డోంట్ ఓపెన్ ఓపెన్ చేస్తాను ఆయనే ఓపెన్ చేస్తాను చెప్పాడు ఇంకో కప్పులో పోస్తే ఆ కప్పు యొక్క తిరిగి వేస్తుంది మనం విశ్వసించాల్సి బాటిల్ నుంచి పుచ్చుకుంటే లేదా హోప్ని బాటిల్ ఇస్తూ అట్లీస్ట్ ఎక్కడో ఒక కాబట్టి వేద చెప్పిన సత్యము రిసీవ్ చేసుకునే శ్లోక జిజ్ఞాసు మధ్యలో ఇంకో మనిషిని పెడితే అది మూలాంతరాపేక్ష వక్రు స్మృతి వ్యవహరితీ విప్రకర్ష విప్రకర్ష అంటే దూర దూర అయిపోతుంది సెపరేట్ దీస్ ద సెపరేషన్ బిట్వీన్ ది ట్రూట్ అండ్ ది జిజ్ఞాసు సెపరేషన్ వచ్చేసి మీరు పనిచేయాలి మీరేం చేస్తారంటే ఈ వాక్యాన్ని మీరు మళ్ళీ చదవాలి ఋషవచం మూలాంతరాపేక్షం వక్తృస్మృతి చేసి విప్రకర్ష ఆ వచన ఎలా ఉందంటే వాక్యం ఎలా ఉందంటే చాలా టెక్నికల్ గా ఉన్నది మామూలుగా మీరు అజహా లేక జా ఏడాక లేదండి చాలా శాస్త్రీయమైన ఈ వాక్యాన్ని మీరు బాగా అన్వయం చేసుకుని ఆ తర్వాత మీరు మీరే మీరే ప్రశ్న వేసుకోండి ఏమైనా సదాశవ సమారంభం లాంటి మంచి శ్లోకాన్ని ఆయన పెట్టాడు ఎప్పటి నుంచో మేము చెప్తున్నాము దాన్ని ఏమో దాన్ని గాలి తీసేసాడు క్యూబ్ లో గాలి అని మీకు అనిపించుంటే ఈ వాక్యం ఒకసారి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి ఈ వాక్యాన్ని చదువుకుని ఆయన చెప్పింది సరిగ్గా ఉందా లేదా మీరే నేను ప్రార్థిస్తూ ఉన్నా దీంట్లో ఒక రహస్యం నా స్టార్ట్ మీరు ద టీచింగ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ పర్ఫెక్టివేటింగ్ ద టీచింగ్ ఇప్పుడు నేను ఇక్కడ పాఠం చెప్తున్నాను ఎందుకు పాఠం చూస్తున్నానంటే నేను నా ఆఖరి ఊపిరి ఉన్నందుకు పాఠం చెప్తూనే ఉంటాను మీరందరూ వింటూనే ఉండాలి అందుకోసం పాఠం చూస్తున్నాను అని నేను చెప్పాను అప్పుడు ఈ పాఠం నా ఎజెండా కింద తయారవుతుంది తప్పింగ్ ఇప్పుడు వైద్యం చేయడు పూర్వానికి ఎలా ఉందంటే కదా ఒక డాక్టర్ దగ్గర ఒక జమీందారు వైద్యం నడుస్తూ ఆయన డాక్టర్ వైద్యం చేస్తూ కొడుకుని ఎంబీబీఎస్ చదివించాడు చదివి ఈ వైద్యం వల్ల వచ్చిన ధనంతో ఎంబీబీఎస్ చదివించాడు వాడు ఎంబీబీఎస్ చల్లి నాన్నగారు మీ దగ్గరే ఇంటర్న్షిప్ చేస్తాను కొద్ది రోజులని వచ్చి జాయిన్ అయ్యాడు సరే రాదా జాయిన్ అయ్యాడు జమీందారు గారు కబుర్ వచ్చినప్పుడు భోజనం చేస్తుండే మందులు పట్టు పట్టుకుని వెళ్లి గారిని వెళ్లి పరీక్ష చేసిరా అని పంపించాడు ఏదో చెప్పబోడు నేను తీసుకుంటాను నాన్నగారు మీరు భోజనం చేయండి అని వీడు చక్కగా డయాగ్నోస్ట్ చేసి మందు ఇచ్చేసి చక్కవచ్చారు ఏమంటే ఆయనకి తగ్గిపోయింది మీరు చెప్పారు నాన్నగారు జమీందారు గారి వ్యాధిని తగ్గించేసి ఆయన నీ ఎంబీబీఎస్ ఆయన వ్యాధి మూలంగానే చదివించాను నేనే నువ్వు ఒక ప్రధానమైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా చేసి పెట్టావు ఈ గ్రామంలో ఇంజక్షన్ చేస్తే రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు అందరూ భేదవాడు ఆయన ఒక్కడే ఈ పైన మీ పుణ్యమానం ఇంకా ఆ సోర్స్ కూడా లేకుండా అయిపోయింది కాబట్టి ఆయన వైద్యం తెలియజేసినట్టు జమీందరికి టువేట్మెంట్ కదా ఇప్పుడు ఈ సదాశివ సమారంభం అనే శ్లోకంలో చెప్పినటువంటి టీచింగ్ ఎలా ఉండదు ఈస్ ఇట్ నాట్ మెంట్ టు కర్పెట్వేట్ టీచింగ్ టీచింగ్ అలా కర్పెట్వేట్ చేసుకుంటూ పోవాలి ఎందుకని ఆశ్రమం కట్టేము కనుక అక్కడ టీచింగ్ ఉండాలి నేను టీచ్ చేస్తూనే ఉండాలి మీరు ఉంటుంది నాకు ధ్యానం కలగకూడదు మీకు ధ్యానం కలగకూడదు నేను చెప్పిన దాంట్లో పాయింట్ ఉందంట కాబట్టి టీచింగ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ పర్పెక్ టీచింగ్ టీచింగ్ ఈజ్ మెంట్ ఫార్ రియలైజేషన్ ఇట్ ఈస్ ఇప్పుడు నేను మీకు టీచ్ చేశాను మీరు ఏం చేయాల్సి ఉంటుంది సరిగ్గా నేను ఎలా టీచ్ చేశాను అదంతా ముక్కులు పెట్టి మీరు మళ్ళీ టీచ్ చేయటం మొదలు పెట్టండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మళ్ళీ టీచ్ చేస్తూ ఉంటారు ఏం చేస్తారు వాళ్ళు మళ్లీ టీచ్ చేస్తూ సో ది హోల్ ఆఫ్ హోల్ గోల్స్ వాట్ నువ్వు కనిపించిన వ్యక్తి టీచింగ్ అంటే అర్థం ఏంటి ఇదిగో అస్మదార్ధ్యాత్మిక teaching is not meant for perpetuating the teaching teaching is meant for going beyond the teaching meaning teaching na perpetuate cheskudadante oka purushunna perpetuate chestu a teaching chesukovadu okadu untaru vaanni perpetuation cheskudadu artham teaching is timeless teaching illa parampara ada undadu it is timeless kaadukte సో ఈ విప్రకర్ష ఈ వ్యవధానము కలదు తస్మాత్ నేను కొంచెం అక్కడ ఉన్న టాపిక్కి నేను పక్కకి జరిగి ఇంకొక కాన్సెప్ట్ ని కూడా మీ ముందు చెప్పాను మీరు ఆలోచించండి తస్మాత్ వేద విరుద్ధే విషయేజనవకాశ ప్రసంగోష మనుషులు ధైర్యాన్ని కలిగి ఉండాలి ధైర్యపురుషులుగా ఉండాలి ఏమిటి ధైర్యము తప్పుని తప్పు గ్రహించడమే ధైర్యం ఇప్పుడు ఏదైనా ఓ మాట ఉందనుకోండి ఒక మాట ఉంది అది శాస్త్ర విరుద్ధము అది శాస్త్ర విరుద్ధమైన సందర్భంలో దానికి ఎవన్నో చూపించి అదిగో ఆయన చెప్పారు కాబట్టి ఇది కరెక్టు అని అలా చెప్పడం తప్పవుతుంది ఇప్పుడు సీతారాముల కళ్యాణానికి లు అని ఎవరో మొదటి విషయం గోటితో విప్పిన తలంబ్రాలు ఈశ్వరుని ఆరాధనకు పనికి రావు నఖ విదనాన్ని వేదంలో నిషేధించారు ఉదాహరణకి గోటుతో విప్పిన బియ్యంతో తయారు చేసిన పురోడాశము అది పనికి రాదు మరి ఎలాగ చేయాలి దంచిన బియ్యాన్ని దంచిన బీయంతో పురోడాశం చేయాలి పురోడాశం అంటే బియ్యపును కానీ వేయించి నీళ్ళతో గుడ్డ కింద చేస్తారు దాన్ని పురోడాశం ఉంటారు ఆ పురోడాశం బాల్ ఉంటుంది దాంట్లో ఒక వన్ ఫోర్త్ తీసి పక్కన హోమం చేయడం చేస్తారు దంచిన బియ్యంతో చేసిన పురోడాశమే పనికొస్తుంది తప్ప గోటితో తీసిన బియ్యంతో చేసిన పురోడాశము హోమానికి పనికిరాదు ఇప్పుడు మీరు అదే ప్రిన్సిపుల్ ఇక్కడ అప్లై చేశారనుకోండి ఎందుకంటే పూర్వం హోమం చేసే చోట ఇప్పుడు కళ్యాణం వేరే ఏమీ కాదు నిజానికి హోమం చేసి వ్రతం చేయాలి హోమం వైదిక క్రతువు అది ఇప్పుడు మన సమాజం నుంచి ఆ ఋతువులు అంతరించింది దాని స్థానంలో ఏం రావాలి వ్రతం రావాలి వ్రతం రావలసిన చోట కళ్యాణం పెట్టారు అది దట్ ఈస్ అన్ అన్నెసెసరీ డెవలప్మెంట్ వ్రతం సరిపడుతుంది ఒకప్పుడు శ్రీరామ వ్రతమే ఉండేది నానాజీ గారు మన గోపన్న గారు ఉన్న రోజుల్లో వ్రతమే ఉండేది కళ్యాణం ఉండేది ఈ కళ్యాణం ఈ మధ్యకాలంలో వీళ్ళు పెట్టి లేనిపోయి చేసేస్తున్నారు తప్ప కళ్యాణం ఈ మధ్యకాలంలో వచ్చింది ఎందుకంటే కళ్యాణం అనేది it introduces certain elements which are not vartapaksha uh, alante elements anavasaram endukante ikra vedasha shastra undukondi brahmachari sanyas brahmasth varaprastha sanyasa nittondre ee devuliki devaliyanu istanu ante adekkada vartapokuvudini devuliki kalyanamu anedi nera susruta nera సీరియస్ ఇ슈్యూ ఉబొ అది వీల్లో పెట్టారు ఆ దెర్ ఎనీవే ది డిఫరెంట్ టాపిక్ కబట్టి వేద విరుద్ధమైన విషయము చెప్పడానికి వీడు ధైర్యం చేయాలంటారా కర్నలంటారా కబట్టి కాదండి వాళ్ళందరూ గోతు తోటి గత 20 ఏళ్ళు ఈమజల మొదలు పెట్టారు భద్రాచలంలో తయారు చేసి తాంబో తాం కలంబరాలు అనేది ఇట్ వాజ్ నాట్ దేవ్ ఇయర్స్ బ్యాక్ ఈ మధ్యలో వచ్చింది సీతారామ కళ్యాణం అనేది వాజ్ నాట్ దే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నైన్టీన్ నాట్ లో మొదలైందని ఎవరో ఉంటారు ఈ విధంగా వేద విరుద్ధమైన శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు ఎవడో మొదలు స్మృతి అంటే ఎవడో పురుషుడు ఉంటాడు ఆయన ఎప్పుడు కావచ్చు చేస్తున్నావు చేస్తున్నామంటే అది ఎలాగండి అది వేద విరుద్ధంగా ఉంది అనగానే కంటనే అబ్జెక్షన్ ఏమని స్మృత్య అవకాశ మీరు అది చేయడం మానేస్తే ఎప్పటి నుంచో ఫలా ఆయన మొదలు పెట్టారు ఆ మొదలు నుంచి అలాగే అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉంది దానికి బ్రేప్ వస్తుంది అని వీళ్ళు అబ్జెక్షన్ రేస్ చేస్తారు వేద విరుద్ధమైన విషయం మీకు వచ్చేప్పటికీ ఎవడో ఫలానా వాళ్ళ జీవి మొదలు పెట్టేటది మనం కొనసాగించాలి అనేటువంటి దృష్టిని పక్కన పెట్టి శాస్త్రమును మాత్రమే మీకు పట్టుకోవాల్సి ఉంటుంది తెలిసిందండివకాశ ప్రసంగో దోష ఇంకో హేతు స్ముత్యనవకాశ ప్రసంగం అంటే ఎవడో హుణం వాడు స్మృతికారులు వాడు వాడికి తోచింది వాడు చెప్తాడు ఆయన చెప్పాడు రాసి పెట్టాడు ఇప్పుడు మీరు దాన్ని కాదంటే ఆయన చెప్పినంత వ్యర్థం అవుతుంది అని మీరు ఆర్గ్యుమెంట్ పెడతాడు అది సృత్యనవకాశ దోష ప్రసంగం అంటే ఆయన అర్థం అయ్యి ఎవరో చెప్పినా గోడ మీద రాసేస్తాడు గోడ మీద రాసి పెడతాడు గోడ మీద అసిబంటి చేసే టైంలో ఆ స్టైల్ స్టోర్ పుచ్చుకుని రాసి రాష్ట్ర రాసి పెట్టేసారు అనుకోండి తప్పు రాసి పెట్టేసండి శ్లోకం రాసేస్తాడు రాష్ట్రనింగ్ చేసేప్పుడు శ్లోకం రాసేస్తాయి తప్పు రాసేస్తాయి తప్పు రాసేస్తే ఆ నాలాంటి పుట్టిగా ఎవరో చూసే తప్పు రాసేటలా దగ్గర రాదు అంటే అది ఏమిటండి ఆయన దగ్గరుండి రాయని చేయడండి అలా ఆర్గ్యుమెంట్ రీజనబుల్ గా ఉంటుందా మన ఋషికృష్టిలో ఓ శ్లోకం ఒకటి అంటే యదా లంబోదరం హి కాదు యథాలి ఏ పరమేశ్వరుని యొక్క ఆశ్రయనాము దుఃఖమును పోగొట్టు అని అర్థం అలా కాకుండా యదా లంబోదనం అక్కడ ఎత్తు లేదు యదా లేదు ఎత్తే ఉన్నది ఆ లంబహే తప్ప లంబహ కాదు సో అయితే అక్కడ రాసి నుండి కరెక్ట్ గా రాసి ఉంది అక్కడ యదా లంబో అని గ్యాప్ ఇచ్చి ధరహంతి అని రాసింది నేను అక్కడ ఎలా రాసుంటే అలా రాసి చూసి కదా ఆ బ్రహ్మచారికి వెళ్ళి రాసిపోతుంది వచ్చారు రాగి నేనన్నాను నీకు తోచింది రాసేవా అక్కడ ఉన్నది చూసి రాసావా అడిగారు నేను అక్కడ ఉన్న చూసా నీ చూసి రాగి నీ బుద్ధిలో ఉన్నది రాసా అక్కడ ఏం రాసిందంటే యధా పక్కన గ్యాప్ లంబోదరం హంతే అని రాసింది కాబట్టి నువ్వు నీ బుద్ధిలో ఉన్నది రాసావు తప్ప అక్కడ ఉన్నది రాసే చూసుకో నేను నీకేం చెప్పాను అక్కడ ఉన్నది చూసి రాసే పట్టుదాను నేను కోప్పడ్డా బ్రహ్మచేత ఎందుకంటే నేను చెప్పింది చూసి రాసి కొట్టుకున్నామంటే అక్కడ తనకు తోచింది రాసి కొట్టుంది రోజురా కాబట్టి ఎవరిలో రాశారు ఎవరోలో చెప్పారు కొందేళ్ల నుంచి వస్తుంది యాభై ఏళ్ల నుంచి అని వేద విరుద్ధములైన విషయములను ప్రచారంలో పెట్టి ఆ రకంగా చేయడము చాలా తప్పింది అసలు అనుకుంటే ఆర్గ్యుమెంట్ అంగీకారం కాదు సూత్యావకాశ దోష ప్రసంగము అది ఒక దోషంగా చూపించటం వంద ఏడు నుంచి వస్తుంది కాబట్టి దాన్ని సడన్ గా ఎలా మృతి పెట్టేస్తాము అని ఒక దోషం కింద చూపించటము అది దోషమే కాదు ఎందువల్ల ఇతర ఇప్పుడు మీరు చూసుకోండి ప్రధానంగా జగత్ పుట్టిందన్నాడు రపులుడు సంత్రంలో ప్రధానం నుంచి జగత్తు పుట్టిందంటే సరే ఎలా పుట్టింది ప్రధానం నుంచి వనసేవి చెప్పు క్రమం ఎందుకో చెప్పు అన్నాను అనుకోండి ఆయన ఏం చెప్తాడు ప్రధానం నుంచి మహత్తత్వం పుట్టిందంటే ఏమంటే మహత్తత్వం నుంచి అహంకారం పుట్టింది వేదంలో ప్రధానం లేదు మహత్తత్వం లేదు అహంకారం లేదు కాదండి వేద మంత్రాలలో ఉంది అదే మహత్తత్వము అని ఆయన అంటాడు మనం చదివింది ఏమిటి ఆ వ్యవక్తము నువ్వు అనుకుంటున్నటువంటి మహత్తత్వము కాదు ఆ వ్యక్తం వేరేది అక్కడ పరిశేషన్యాయము లేక శ్వాసల్లో చదివినాం కాబట్టి వేదమంట్రంలో ఉన్న అవ్యక్తం నీ మహత్తత్వం కాదు అది నీ ప్రధానము కాదు ఆ మహత్తత్వము కాదు ఏదీ కాదు కాబట్టి అది మాదే అని నువ్వు ఇలాగా సొంతలో తలపాగాలాగా అది ఆ అవ్యత్వానికి మీ ప్రధానానికి మీ మహత్తత్వానికి ఏం సంబంధం లేదు ఓకే అయితే ఇప్పుడు మీ ప్రధానం ఎక్కడైనా వేదంలో ఉందా లేదు ప్రధానం ఇంకేం వచ్చింది మహత్తత్వం అది ఉందా కొన్ని వేదంలో అది లేదు మహత్తత్వం నుంచి వచ్చింది అహంకారం వచ్చింది రాజసహంకారం తామస అహంకారం మూడు అహంకారాలు వచ్చాయి మీవనా ఉన్నాయా వేదంలో అవి లేదు ఏ ఒక్క కూడా లేదు వేదంలో ఇటువంటి పరిస్థితుల్లో ఆ కపిలుడు చెప్పాడు కాబట్టి ప్రధానవాదమే కరెక్టు అని చెప్పడమే సరికాదు ఎక్కడైనా మహత్తత్వాన్ని అహంకారాన్ని అది మన అనుభవానికి సూటబుల్ గా ఉన్నప్పుడు మీరు స్వీకరించడంలో తప్పు లేదు కానీ కపిలుడి స్కీమ్ ఏదైతే ఉందో తంత్రము అది తంత్రం స్కీమ్ ప్రజాపిత పెద్ద గుడ్డు ఆ గుడ్డు నుంచి రెండు చిన్న గుడ్డు ఈ చిన్న గుడ్డుల నుంచి ఎవరేమో మళ్ళీ పిల్ల గుడ్డు ఈ గుడ్డులో కొన్ని మగవి కొన్ని ఆడవి ఈ దీన్ని సంత్రము అంటారు ఈ సంత్రం ఎక్కడుంది వేదంలో లేదు అలాంటి సంతరాలు లేవు అలాంటిదే ఇంకొకటి ఇలా బాబా గారు ఆయనకి ఆ ఆ దత్త నుంచి ఈ బాబా ఈ బాబా నుంచి ఈ గులాబ్బాబా ఈ గులాబ్బాబా నుంచి మరో బాబా ఇది సంప్రదాయము ఇది ఎవరన్నా వేదంలో ఉందా ఇది తంత్రం ఇది తంత్రం అంటే ఎవరో బ్రతుకున్నారు ఆ స్ట్రక్చర్ ఉందా కాదండి శాస్త్ర అనే మాట వేదంలో ఉంది ఓకే శాస్త్రాంది కొందల రాజు ఉందా ఇంకొక రాజు ఇంకొక ఎవరో ఉన్నాడు అది ఉందా ఇంకొక శాస్త్రాలే ఒక్కడే ఒకటి అదిగో ఉన్నాడంటే వందల రాజు అని ఒక ఆయన ఉన్నాడు ఆ పందల రాజు ఉన్నాడా లేక ఎక్కడ ఈ శాస్త్ర అజనా మంత్రంలో వందల రాజు ఉన్నాడా లేదు తర్వాత ఈ ఆభరణాలన్నీ పట్టుకొచ్చినా అని ఇంకొక ఆయన ఉన్నాడు మొదటి భక్తుడు ఆయన ఉన్నాడా లేదు సింహం ఉందా లేదు ఆ సింహం మీద నేను కూర్చుని పాలు పుట్టుకురావడం ఉందా లేదు ఇవేమీ లేనప్పుడు ఆ శాస్త్రాన్ని ఒక్క మదం ఒక్క మదం పడుతున్నా అది మాదే అను పదం హే హా అని చెప్పడం చేత నువ్వంటున్న ప్రధానము లేకపోవడమే కాదు అయినా ఆ ప్రధానం నుంచి వచ్చిన ఈ తంత్రములో చెప్పిన స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మాకైతే ఎక్కడా వేదంలో కనబడటం పోనీ వేదంలో వినబడకపోతే నేను చక్కని తంత్రం ఒకటి నేను దాన్ని తీసుకు వచ్చాను కదా మీరు ఫాలో అవ్వచ్చు కదా ఉంటుంది మాకు ఏతంత్రాలు ఉంటుంది ఒక ఆయన నాతో అన్నారు కాంప్లెక్స్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని సందర్భంలో మీరేం చేస్తారంటే మీరు మెడిటేషన్ చేస్తే కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఓకే హౌ టు మెడిటేషన్ సిడు ఇమాజిన్ ఇమాజిన్ చేయాలి ఆ సర్కిల్ ధగధగా మెలిచిపోతుంది ఆ సర్కిల్ లోపల ఒక దీపము కదదు ఆ దీపము ఆ సర్కిల్ బ్రేక్ చేసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తుంది కానీ ఆ సర్కిల్ బ్రేక్ అవ్వలే పోకుండా ఆ దీపాన్ని తన లోపలే బంధించే పెట్టింది ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మీకున్న శక్తిని ఉపయోగించి ఆ సర్కిల్ని బ్రేక్ చేసి ఈ లోపల ఉన్న దీపాన్ని బయటికి తీసుకువెళ్ళు ఇప్పుడు ఇప్పుడు మీ సర్కిల్ని ఇప్పుడు దీపం బయటకు వెళ్తుంది ఇలా ఈ రకమైన ధ్యానం చేసినట్లయితే ఆత్మవిశ్వాసం కొద్ది వస్తుంది అని ఒక ఆయన దీని మీద మీ అభిప్రాయం ఇవ్వటం నేను చెప్పిన నేను ఎప్పుడూ ధైర్యం ఎందుకంటే ముడిగితే ఆత్మవిశ్వాసం లేకపోవడం అనే సమస్య ఒకటి ఉన్నది నా ఇప్పుడు ఈ సత్యను ఊహించడం దానిలో దీపం ఆ సత్యని ఏమో దీన్ని నొప్పేసుకోవడం ఈ దాన్ని పోసుకుని ఇదంతా మళ్ళీ నేను వర్కౌట్ చేసుకున్నాను ఇదంతా దిశగా కారు స్థానిస్తాం ఐ ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్ దిస్ అయితే మీరేం చేస్తారు అసలు ఆత్మవిశ్వాసం లేకపోవడం అంటే అర్థమవుతుంది అంటే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దాని తగినంత కాన్ఫిడెన్స్ ఉండట్లేదు ఆ పని ధర్మబద్ధమా కాదా చూసుకో అది నువ్వు ఇది నా ధర్మము కర్తవ్యకర్మ ధర్మము ఎప్పుడైతే నువ్వు నీ మనస్సుకి నువ్వు చెప్పుకో నేను ధర్మాన్ని ఆచరించుకున్నాను కాబట్టిశ్వరుడు ధర్మం రూపంలో నా పక్షాన్ని ఎంచి ఉన్నాడు నాలో ఉన్నారు నాకు ఆ ఈశ్వరుని శక్తి లభిస్తూ ఒకటి నేను నా ధర్మాన్ని ఆధ్యపించుకో ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను వెనుక ఆటము ధర్మంలో ఉన్న బలమే నా బలము అని వల్ల ఆచరించుకు నీకు ఇప్పుడు ఆత్మవిశ్వాసం లేకపోవడం అనే సమస్య ఉంది నీకు కావాలంటే నరేంద్ర మోడీ గారిని దృష్టాంతంగా పెట్టుకోండి ఆచరించుకుంటుకో ఇలా చేయి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తంత్రం లేదు ఇంకొక చెప్పిన సింపుల్ గా సత్వాన్ని చెప్పారు తప్ప నీకు తంత్రాన్ని స్పెషలైజ్గా నేను కాబట్టి నువ్వు తంత్రాన్ని విడిచిపెట్టి తత్వాన్ని పంచుకోవడం కాబట్టి ఇప్పుడు ఈ సర్కిల్ ఈ మధ్యలో దీపం ఈ సర్కిల్ ఏమో ఆ దీపాన్ని నొక్కేయటం మళ్ళీ ఈ దీపాన్ని ఇంకొకటి వచ్చి బ్రేక్ చేయటం ఇదంతా ఎక్కడుంది ఆయన ఎవరో పెట్టాడు స్ట్రక్చర్ తంత్ర ఇస్ ఎ స్ట్రక్చర్ ఇట్ ఈజిన్ హ్యూమన్ కాబట్టి ఈ కపిల తంత్రంలో చెప్పిన ఈ అంశములు ఎన్నో ఉన్నాయో వాటిల్లో ప్రధానం ఒక్కటి స్వేదంలో లేకపోవడం మాత్రమే కాదు తర్వాత కూడా ఇది ఊ అని సూత్రం ఈ సూత్రం క్లాస్లో చెప్తాను ఇలా కొంచెం డైఫ్న సైడ్ అంటున్నాను కదా టాపిక్ కొంచెం అలాగే చెప్పి ఓం ఓం